కాబట్టి ఆ విధంగా మీ టార్గెట్లో రజస్సు తమస్సు లేకున్నా ఏదో ఒక బలహీనత వల్ల రజస్సు దాన్ని తపస్సు దాన్ని ప్రవేశించినట్లయితే చెంపలు వాయించుకుని ఓం తత్ సత్ అని కర్మ పూర్తయిన తరువాత శ్రద్ధాపూర్వకంగా మీరు ఆ మూడు నామములను ప్రయోగించబలేదు ప్రయోగించినట్లయితే ఆ కర్మ ఏమైపోతుందో తెలుసునా ఆ ఓం తత్సత్ అనే మూడు పేర్ల యొక్క ప్రయోగము యొక్క ప్రభావంతో ఆ దోషములు తొలగిపోతాయి ఆ తెలియకపోవడం అనే తమస్సుగాని స్వార్థచింతననే రజస్సుగాని ఎత్తించి ప్రవేశించి ఉన్నట్లయితే అది తొలగిపోయి ఆ ద్విగుణము కాస్త సగుణము అయిపోతుంది అటువంటి శోభ సంపాదించుటాతే దానికి గొప్పతనాన్ని తెచ్చుట అనర్థం మీరు ఆ ఆ కర్మకి ఆ గొప్పతనాన్ని తెచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఓం తత్ సత్ మూడు పదం నేను చాలా చెప్పాను వీటి గురించి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ మళ్ళీ మొదలు ఈ అధ్యాయం పూర్తి చాలా చెప్పాను కాబట్టి ఆ మూడింటినీ తెలుసుకుని వాటిని ప్రయోగిస్తూ ఉండటం మూడు చెప్పారు ఇక్కడ ఒక ప్రవాహంలో మూడుగా చెప్పారు ఇప్పుడు మూడు మన వల్ల ఎక్కడవుతుందంటే ఓంకి పరిమితమై కూడా మీరు ఉండవచ్చు కానీ ఎక్కడైనా తత్ అనే మాట వినబడితే మీ భావనను ఆ తత్ ఎలక్ట్రిక్ స్విచ్ వేస్తే గమ్ముని అంత దీపం ఒక్కసారి ప్రకాశించినట్టుగా తత్ అనేప్పటికీ ఒక్కసారి హృదయం పరమాత్మ భావనతో నిండిపోవు అలాగే తత్ అని ఎప్పుడైతే పదాన్ని మీరు వింటారో వెంటనే All existence is ఆల్ ఎగ్జిస్టెన్స్ ఇస్ మై సర్వము నేనే అనే సర్వాత్మభావము అనుభవములకు వచ్చుట ఆ పదముల యొక్క ప్రయోజనమట్టిది పదము భావనను దీపింపజేసేదిగా ఉండాలి స్విచ్ వేస్తే దీపం వెలిగినట్టు ఆ పదము ఇతరులు ఉచ్ఛేదించినప్పుడు మనం విన్నా maname మనమే ఉచ్ఛేదించినా కూడా స్విచ్ వేసిన ఎఫెక్ట్ రావాలి అప్పుడు ఆ ఉచ్చారణకు ఆ పదప్రయోగమునకు ప్రయోజనము సిద్ధిస్తుంది నేను వ్యతిరేక దృష్టాంతం చెప్పడం నాకు అలవాటు ఈ అలవాటు నాకు ఎక్కడి నుంచి వచ్చింది శాస్త్రం నుంచి వచ్చింది నేనేం కనిపించింది కాదు శంకరుడు ఏ టు వ్యతిరేక దృష్టాంతాన్ని చెప్తాను ఎందుకంటే తద్వారానే మీకు విషయం బాగా అర్థమవుతుంది తర్వాత ఆత్మ బ్రహ్మ ఇత్యాది తత్వములకు అనుకూల దృష్టాంతాలు ఉండవు ఎందుకంటే ఇటు ఇటు ఆకాశాన్ని గురించి దృష్టాంతం చెప్పాలంటే ఇంకేం ఉండదు ఎందుకంటే ఆకాశము అది ఒక్కటే ఉంటుంది ఇది వన్ లైక్ దాట్ పెరిగి సెకండ్ కాబట్టి దానికి అనుకూల దృష్టాంతమే అంటే ఆకాశం అంటే ఏమిటండి చూడయా టేబుల్ మొదలైన పదార్థములకు ఏ విధముగా అటువంటి పరిచ్ఛేదము లేనిది ఆకాశము అని చెప్పాలి అంతేగాని అపరిచ్ఛిన్నము అంటే ఫలానా దాని వలె అపరిచ్ఛిన్నము అని చెప్పేందుకు ఏమి ఉండదు అంట కాబట్టి వ్యతిరేక దృష్టాంతములకు చాలా ప్రాముఖ్యం ఎక్కువ వేదాంత శాస్త్రంలో కనుక అందుకోసం చెప్తున్నాను కాబట్టి మీకు సిచ్యువేషన్ ఫీలింగ్ కలగాలి రామ అనే నామమును మనం ఉచ్చరించుట అనేది ఒక ప్రక్రియ కలదు అయితే ఎలా ఉచ్చరించాలి అంటే త్యాగరాజస్వామి ఏం చెప్పినాడు రామనామాన్ని జపించే సందర్భంలో ఆయన ఏ విధంగా దాన్ని బోధించినాడు తెలుసుకోవాలి తర్వాత ఇంకొకరు స్వామి రామదాస్ ఆధునిక కాలంలో స్వామి రామదాస్ మహాత్ముడు ఆ రామనామాన్ని ఉచ్చేరించే పద్ధతిని ఆయన బాగా ప్రచారంలో పెట్టాడు ఆయన ఏం చెప్తినాడు తెలుసుకుని మీరు ఉచ్చేరించాలి అంతే తప్ప ఓ పండితుడు ఓ మహావిద్వాంసుడు ఆధునిక కాలంలో రాగతాళ పురస్కరముగా అర్థమైందండి రాగతాళ పురస్కరముగా పండితులు చెప్పిన మాట మీతో అంటున్నాను సో హార్మోనియం ఇది పరికరములతో కూడి రాగతాళ పురస్కరముగా దగ్గరగా నామమును ఉచ్ఛేదిస్తే మోక్షం వస్తుందనేది ఒక అపప్రథ మాత్రమే అని వ్రాసిపెట్టినాడు మీరు మరి పుస్తకములను మీరు చూసుకుంటానంటే చూసుకోండి వేదాంత దర్శనము బై ముదిగొండ వెంకటరామశాస్త్రి గారు మీకు ఓపుకుండి మీరు చదవగలిగితే చదవచ్చు ఆయన అలా రాసిపెట్టింది ఆయన నాకు ఆనందం అనిపించింది ఇంతకుండా బదులు కొట్టి చెప్పినట్లుగా చెప్పినట్టు మీరు ఒక లౌకిక కర్మ కింద కార్యక్రమం కింద తీర్చిదిద్దీ రాగతాల పురస్కరముగా అనేక పరికరములతో ఊరంతా హడావిడి చేసే విధంగా ఎక్కడ భావన అనేది లేకుండా యాంత్రికంగా ప్రయోగించినట్లయితే దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి దానికేవో దృష్టాంతం చెప్తారు మందు ఈ పూర్వపక్ష దృష్టాంతం ఇది మందు తెలిసి వేసుకున్నా తెలియకుండా వేసుకున్నా ఒకటే ఫలం ఉంటుంది కదా అని పూర్వపక్ష దృష్టాంతం అది శంకర్లు ఇచ్చారు ఆ దృష్టాంతాన్ని దృష్టాంతం కింద ఇచ్చారు దానికి సిద్ధాంత దృష్టాంతం ఏంటంటే ఒక రాయ వజ్రమని తెలిస్తే మీకు లాభం ఉంటుంది అది రాయ వజ్రమని తెలియకపోతే మీరు అంతా నష్టపోతారు అని వ్యతిరేక దృష్టాంతం కాబట్టి మీకు అనుకూలంగా దృష్టాంతాలు పెట్టుకోకూడదు ఓకే కనుక మందు తెలియకుండా వాడేస్తే పనికొచ్చేస్తుంది అనే భావన సరికాదు మందును కూడా తెలిసి వాడుతూ అది ఏ విధంగా పనికొస్తుంది అన్నది తెలిసి ఆ మందుకి అనుపానమేమిటో తెలిసి దాన్ని అనుష్టిస్తూ ఒకవైపు మందు వేసుకుంటూ ఆ మందు మళ్లీ చనిపోయే విధంగా మరో రకంగా ప్రవర్తిస్తే అదంతా తప్పదు ఇప్పుడు డైబెటీస్ లాంటి డైబెటీస్ అంటే తెలుసు అండి వీధిలో ఉన్న దుమ్మంతా ఎత్తి పట్టుకొచ్చి ఇల్లంతా చల్లెత్తి అప్పుడు మళ్లీ చీపురు తీసుకుని తుభ్రంగా తుడిచిపెట్టుకోవడం ఇటువంటిదో డైబెటీస్ మందు అలాంటిది ఆ తుదుపుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అబ్బాయి ఇల్లు ఎంత క్లీన్ చేసుకుంటున్నాడో అని అనిపిస్తుంది కానీ అంతకుముందు ఆ ఇల్లు ఆ దుమ్ము చల్లినవాడెవరు వాడే అదేవిధంగా మీరు తిని ఆహారమంతా శరీరంలో కార్బోహైడ్రేట్ ఫుడ్ శరీరంలో పెట్టేసి దుమ్ము చల్లినట్టు చీపురితో తుదికినట్టుగా దానికి ఒక పిల్లు ఒకటి పారస్తో ఉంటే అది ఇల్లు శుభ్రంగా పెట్టుకున్నట్టు అవుతుందా అవదు కాబట్టి డయాబెటీస్ అంటే అలా ఉంటుంది అలా ఉండకూడదు ఈ దృష్టాంతం మొన్న ఎవరో డాక్టర్ గారు చెప్తుంటే విన్నా నాకు బాగా నచ్చింది అలా ఉండకూడదు అది వేరే సంగతి కనుక మీరు కేవలము రాగతాళ పురస్కరంగా పదప్రయోగం చేసేస్తే పని అవ్వదు మీరు ఒక్కటే ఆలోచించుకోండి రామా అన్నప్పుడు స్విచ్ దీపం వెలిగిన సంథింగ్ లైక్ దాట్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్ సంథింగ్ లైక్ దాట్ ఇంపాక్ట్ ఉండాలి ఒక ఇంపాక్ట్ ఉండాలి మీరు స్విచ్ నొక్కిందానికి నొక్కనడానికి ఒకేలాగుంటే అది దాన్ని ఏమంటాను ఎలక్ట్రిసిటీ లేదని చెప్పాల్సి వస్తుంది అలా ఉండక ఇంపాక్ట్ ఉండ స్విచ్ ఎంత విలువ వచ్చిందిరా అన్నట్టుండే రామా అనగానే అమ్మ ఎంత బాగుంది రామ ఎంత మధురము నామము అని ఎవడో మహాత్ములు అసలు ఆ రామశబ్దాన్ని వింటూనే ఒక పొలకింత ఆనందం కలగడం ఒకసారి తండ్రి గారు గుర్తుకు రావడం మనం తండ్రి గారికి ఆయా సందర్భాల్లో సేవ చేసినాము రాముని అనుగ్రహం మనం ఎందుకు కూడా కలదు అని సంతోషం కలగడము ఏదైనా మరో సందర్భంలో అయ్యో తండ్రి గారికి మనం ఆ సేవ చేయలేకపోయినామే శ్రీరాముడు శ్రీరాముడు అని ఊరితే చిలకలాగా పలకడమే తప్ప మనం ఆ సేవన అందించలేకపోయినాము అని ఒక ఫీలింగ్ కలగడము ఈ రకంగా ఆ ఫీలింగ్ ఏరియాలో ఎవనా మార్పు కలుగుతోందా లేదా లేదా ఫీలింగ్ అసలు టచ్ కాకుండా థాట్ కూడా టచ్ కాకుండా ఊరికే లిప్ సర్వీస్ లాగా చుట్టూ హార్మోనీలు తబలాలు పెట్టుకున్నంత మాత్రాన ఏమవుతుంది కాబట్టి పదప్రయోగము అంటే నామ ఉచాటన ఎలా ఉండాలి అన్నదానికి దృష్టాంతం కాబట్టి ఇక్కడ నేను ఉడికే రామా అనేది దృష్టాంతం నేను పట్టుకొచ్చాను శంకరులు రామా లాంటివేం చెప్పట్లేదు ఆయన ఇది భగవద్గీత కదా ఇక్కడ పర్సనలైజ్డ్ గాడ్ ఉండదు రామా నీడ్ నాట్ బి పర్సనలైజ్డ్ గాడ్ నిడ్ నాట్ బి అని చాలా మంది అలా ప్రచారం చేసి పెట్టారు కాబట్టి ఓం ఎట్టిదియో రామా కూడా అట్టిది అందుకోసం నేను రామాని కూడా పెట్టాను కాబట్టి అక్కడికి సరిపడుతుంది ఇంకా మరొకటి మరొకటి మీరు పట్టుకొస్తే అలా జరుగుతూ పోతుంది కాబట్టి ఇంకా ఇంకా పెంచం ఓం తత్ తత్ చాలు కాదండి కొంచెం తర్వాతి కాలంలో వచ్చిన రివల్యూషన్ ప్రకారంగా ఇంకొకటి కూడా మనం పెట్టుకుందాము అంటే రా సరిపడుతుంది అక్కడితో ఆ టాపిక్ ఆఖర్ కాదండి ఇంకొకటి మధ్యలో వచ్చి అది పెడతాము మరొకటి పెడతాము మరొకటి పెడతాము అలా పెంచుకుంటూ పోతే దానికి ఉన్న వైశిష్టం తగ్గిపోతుంది సో మజ్జిగ పలచబడినట్లు అయిపోతుంది కాబట్టి ఆ ప్రయోగము మూడు అభిధానములను ప్రయోగించుట అభిధానము అంటే డెసిగ్నేషన్ దానికి సంబంధించి అభిధేయము డెసిగ్నేటెడ్ ఆ డెసిగ్నేటెడ్ ఆ పరమాత్మను భావన చేస్తూ అభిధాన ప్రయోగాన్ని చేయాల్సి చేసినట్లయితే యజ్ఞదాన తపఃకర్మలలో ఏదైనా కొద్దిపాటి వైగుణ్యము ఉన్నా అంటే లోటుపాట్లు ఉన్నా అవి సర్దుబాటు అవుతాయి ఆ కర్మసుసంపన్నమును సంపాదితం భవతి అని సాత్వికము కూడా అయిపోతుంది ఆ నామ ప్రయోగము యొక్క ప్రభావముచే ప్రయోగుణతమ గుణముల యొక్క దోషము తొలగించి వేయవను అని కంక్లూడ్ చేశారు అలా మంచి విషయం తర్వాత అశ్రద్ధయాయతే అసతి నేత్యన ఇహ వ్యతిరేక దృష్టాంతం అన్వయ దృష్టాంతం అయిపోయింది వ్యతిరేకంలో పడుతున్నాడు శ్రీకృష్ణుడు వ్యతిరేకం చెప్పకుండగా ఆ టాపిక్ ని ఎంఫోసైజ్ చేసినట్లు అవ్వదు అవతారి త్రచాప్రధానతయా సర్వం సంపాద్యే అది అట్లుండగా తత్ర అంటే పరమాత్మకు సత్తని పేరు పరమాత్మను చేరే ప్రయత్నంలో భాగంగా చేసే యజ్ఞాది నిష్ఠలకన్నిటికీ కూడా సత్తని పేరు అది అట్లుండగా ప్రతి సందర్భమునందు సర్వత్ర అంటే ప్రతి సందర్భము యజ్ఞము కావచ్చు దానము కావచ్చు తపస్సు కావచ్చు ఆ మూడు సందర్భములు అది సర్వా అంటే మూడే కదా ఇక్కడ టాపిక్ ఆ మూడింటి కూడా శ్రద్ధ ఉన్నట్లయితే ప్రధానముగా సర్వము సుసంపన్నముగుము శ్రద్ధ ఉండాలి ఇప్పుడు మీరెవడ అతిథికి భోజనం పెట్టారనుకోండి కూర పప్పు పులుసు పిండి వంటలు నాలుగు కూరలు పచ్చళ్ళు డజన్ ఐటమ్స్ వేసి ఆయనకి పెట్టి ఆ పెట్టడంలో కొంచెం ఒక విసరు విసురు పదప్రవేశ విచ్చారణ కొంచెం పరుషము విసురుగా రెండు కూర్చోండి భోజనం చేయండి ఇంకా ఎలా నిలబడి ఉంటారని కూర్చోండి అలా కానివ్వండి అన్నీ ఒడ్డించేం కదా కూర్చుకోండి మీకు కావలసిన కూర్చుకోండి అనే ఆ విధంగా ఒక పరుషధోరణితో కనుక మాట్లాడినట్లయితే మీరు చేసిన ఆ ప్రయత్నమంతా కూడా విఫలమైంది ఆ ఎదుటివాడు సంతోషంగా భోజనం చేయలేకపోతాడు అలా కాకుండా ఏమండే రోటీ దాల్ అంటే రోటీ దాల్ సరిపడుతున్నా కొని మీరు దాన్ని ఇంకొంచెం యాడ్ చేసుకోండి దాల్ రోటీ అలా అంటే ఇక్క కానీ అది మాత్రం చాలా ప్రేమగా చాలా శ్రద్ధగా సమర్పిస్తారు అయ్యో దయచేయండి అయ్యో మీరు నిలబడి ఉన్నారేమిటి ఆ కుర్చీలో కూర్చోండి అదే ముందు చిన్న తీపాయో పెట్టండి మంజినీళ్ళు పెట్టండి అయా రోటీ జాలు తీసుకోండి అని సమర్పించాడనుకోండి ప్రేమతో అది సుసంపన్నమవుతుంది కాబట్టి పదార్థములు ఆధిక్యము వస్తు ఆధిక్యం అనేది ఆధునిక కాలంలో ది వేద్ రిలిజియన్స్ దర్ ప్రాక్టీస్ చాలా తప్పు ధోరణిలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు శివ శివ శివరాత్రి వచ్చిందనుకోండి ఇప్పుడు ఒకడు చిన్న శివలింగం పెట్టే అభిషేకం చేస్తే ఇంకొకటి పెద్ద శివలింగం పెట్టే అభిషేకం చేస్తాడు అది తాళదన్నట్టు నూట ఎనిమిది అడుగులు పెట్టి ఇంకొకడు అభిషేకం చేస్తాడు పైపులు పెట్టి ఇంకొకడు రెండు అడుగులు పెట్టి అభిషేకం వాడు చేస్తాడు ఎంత పెద్ద లింగం పెడితే అంత గొప్ప అనే ధోరణి ఎప్పుడైతే వచ్చిందో అది మతానికి చెరుకు గడకి వెన్నున అదేదో పుట్టిందంటే పుట్టిందంటే రుచి అంత పుట్టింది చెకి ఏమిటి పుడుతుంది వెన్ను పుడుతుంది పుడితే దాని రుచి తప్పలా వచ్చినటువంటి వికృతి అది మతానికి శోభ కాదు కాబట్టి కావలసినది వస్తు బాహుళ్యం కాదు ఒక ఆయన పేపర్లో ఆయన పేపర్లో అనౌన్స్మెంట్ చేశారు పుష్కరాలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము ఈ కృష్ణా పుష్కరాలలో ఇరవై రెండు వేల రెండు వందల యాభై టన్నులు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టన్ ఘి మేము హోమం చేస్తున్నాం అని ఆయన ప్రస్థాన ప్రభుత్వంలో చెప్పారు ఒక స్వామి అలా చెప్పారు స్వామికి అసలు పోనీ ఆయన ఎవరి చేతనైనా చేయించాడు అంటే అది కూడా అనవసరమే వాళ్ళు చేసుకుంటారు గృహస్థులు కర్మలు గృహస్థులు చేసుకోవాలి మనకెందుకు కర్మలు పోల పోనీ ఏదో చేయించాడండి ప్రోత్సాహం చేసి తప్పే ఉందంటే పోనీ ఏమీ తప్పు లేదు రెండు హోమం చేశాము అని ప్రచారం అని అంత హోమం చేయ అంత నియ అలా చేయడం అవసరమా అది పద్ధతియా యజ్ఞములు సంపాదించే పద్ధతి అదే చప్పట్లు కొట్టే అది భక్తులు ఈయన మాట చెప్పగానే భక్తులందరూ పదివేల మంది అక్కడ ఉన్నారు వాళ్ళందరూ తప్పట్టుకుంటే సమాజం అలా ఉంటుంది వస్తుబాహుల్యమే ప్రధానముగా ఉంటుంది అది తప్పది అది పద్ధతి కాదు అది అది శ్రద్ధయే ప్రధానముగా ఉండవల శ్రద్ధ అనగానే శ్రద్ధ అంటే విశ్వాసం కాదు నమ్మకం నమ్మకం బిలీఫ్ కాదు శ్రద్ద మీకు శ్రద్ధకి నెరవేర్తి అని తెలిసి ప్రేమతో చేయక దాన్ని శ్రద్ధ అంట శ్రద్ధితి సత్యనామా తెలిసి ప్రేమతో చేస్తే దాన్ని శ్రద్ధ అంటే భగవద్గీత మీద శ్రద్ధ కలదు అంటే పుస్తకం పెట్టి పూజలు తన్ను పువ్వులు తీసుకొచ్చి పూజేస్తే అది శ్రద్ధ అవుతుందా అది శ్రద్ధ అవ్వదు భగవద్గీతని చదువుకుని తెలుసుకుని ప్రేమతో దాన్ని ఆచరణలో పెట్టుకుంటే దాన్ని కాబట్టి యజ్ఞం చేసినా తెలిసి ప్రేమతో చేయాలి దానం చేస్తే తెలిసి ప్రేమతో చేయాలి తపస్సు తెలిసి ప్రేమతో చేయాలి ఏ కర్మ చేసినా తెలిసి ప్రేమతో చేయాలి మీరు చూసుకోండి జ్ఞాత్వా కర్మ అని మీరు ఏ కర్మ చేసినా మీకు తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా సగం సగం తెలిసి చేస్తున్నారా చూసుకోవాలి తర్వాత ప్రేమతో చేస్తున్నారా లేక యాంత్రికంగా మెకానికల్గా చేస్తున్నారా చూసుకోవాలి ఒక ఆయన నాతో ఉన్నారు ఎవటో నుండి కొంతసేపు వరకు ప్రేమ ఉంటుంది ఆ తర్వాత యాంత్రికం అయిపోతుంది మరైతే మీరు దాన్ని పరిశీలించుకోవాల్సి కాబట్టి తెలిసి ప్రేమ శిరత్ దాతి ఇది శ్రద్ధ శిరత్ సత్యం ను దాతి నిలబెడుతుంది అక్కడ నిలబెట్టడము ప్రేమ తెలిసి స్థిరత్ కాబట్టి మీరు చేసే కర్మ ఏదైనా కూడా తెలిసి ప్రేమతో చేస్తున్నామా అన్నదే ముఖ్యం ఇంత మెటీరియల్ వేసామా నిప్పుల్లో అన్నది ముఖ్యం కాదు ఇన్ని పువ్వులు టన్ను పువ్వులు వేసామా విగ్రహానికి అన్నది ముఖ్యం కాదు అసలు విగ్రహం అనగానేమి పూజంటేమిటి ఇన్ని పువ్వులు వేయడం అవసరమా పువ్వులు అసలు ఎందుకు వేయాలి ఏ పువ్వులు ఇదంతా తెలిసి అని కొద్దిపాటి ప్రేమగా చేస్తే దాన్ని శ్రద్ధ అంటారు బట్టి సర్వము శ్రద్ధతో చేసినట్లయితే కొద్దో గొప్ప వైగుణ్యం ఉన్నప్పటికీ అంటే లోటుపాట్లు ఉన్నప్పటికీ అది సుసంపన్నమగును సంపాద్యత అంటే డబ్బు సంపాదించడం అని సుసంపన్నమగును అంటే నిండుగా అగును ఇది పైన చెప్పబడినది అందువలన తస్మాత్ అందువలన దానికి సత్త అని పేరు తెలిసి ప్రేమతో చేసే పుణ్యకర్మకి సత్త అని పేరు వీడికి తెలియదు ప్రేమ లేదు ప్రేమ డబ్బు మీద కీర్తి ప్రతిష్టలు లోకంలో పేరు ప్రఖ్యాతుల మీదే తప్ప తను చేస్తున్న ఆ తత్వముపై ఎట్టి ప్రేమయు లేదు వాడికి ఏమీ తెలియదు ప్రేమ లేదు కాని భూ పెద్ద అట్టహాసంగా ఏదో ఘనకార్యం ఒకటి చేసినాడు ఇప్పుడు ఈ కర్మకి ఏమని పేరు పెట్టాలి అంటే సత్తుకి ఆపోజిట్ ఏమిటి అసత్తు పేరు పెట్టాలి సో అశ్రద్ధయా హుతం శ్రద్ధ లేకుండా హోమం చేస్తే మీరు ఓ పెద్ద గుండ ఒకటి పెట్టేసి దాంట్లో నిప్పు విరేల్చి అగ్నిని విరేల్చి ఆ పెద్ద పెద్ద ఆ గుడ్డుని తీసుకొచ్చేసి ఆ గుడ్డుని దాంట్లో డంపు చేసేస్తూ గుడ్డు మీరు డబ్బు చేస్తుంటే పండుతోంది ఫైర్ బర్న్స్ మోర్ వుడ్ యూ హ్యాడ్ ఫైవ్ బర్న్ సపోజ్ యూ హ్యాడ్ సమ్మోర్ వుడ్ ఇట్ విల్ బర్న్ సమ్ సపోజ్ సమ్మోర్ వుడ్ ఇట్ విల్ బర్న్ సమ్మో కాబట్టి అది ఎక్కువసేపు మండింది అన్నది ముఖ్యం కాదు ఎంతసేపు మండింది అన్నది ముఖ్యం కాదు ఎంత పెద్ద పెద్ద మంటలు వచ్చాయి అన్నది ముఖ్యం కాదు ఆ మంట పెట్టిన విధానము దాంట్లో కట్టె వేసిన విధానము చేసిన విధానం హోమం చేయాలి కదా హోమం చేయకుండా ఓ మూల సెల్ ఫోన్ పెట్టుకుని వాడు ఎవడో మంత్రం చదువుతూ ఉంటాడు ఎదుర్కొండ ఇంత సామాగ్రి పెట్టుకుని ఉండలు ఏదో ఉండరు ఏదో ప్రసాదమో లజారణమో ఏదో ఉండలు కింద పెట్టుకుని ఓ పెద్ద గిన్నె ఉండలు పెట్టుకోవడం సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు వాడు మంత్రం అంటూ ఉంటాడు ఉంటాడు బైక్ పెట్టుకుని అంటూ ఉంటాడు చుట్టూ ఆ రెండు వందల మంది కూర్చోడు కూర్చుని ఇలా వేసుకుని ఇలా వేస్తూ ఉంటాడు అప్పుడు లేదా ఏ ఇది పట్టుకున్నా అంటున్నాం మళ్ళీ సెల్ ఫోన్ పెట్టుకున్నాం మళ్ళీ ఇది చూస్తూ ఉన్నాం ఓ ఉండదంటూ వారేస్తూ ఉన్నాడు స్వాహాతో సంబంధం లేదు ఒక ఆయన్ని హోమం చేయమంటే ఆ రన్ని కూర్చోండి హోమం చేయండి ఓ పుత్స ఆయన చేసేస్తున్నాడు హోమం అయ్యా ఆగవార బాబు స్వాహ అన్నప్పుడు చేయాలయ్యానస్త చౌదయ్య స్వాహా అన్నప్పుడు వేయాలి అంతేగాని ఇక చేయండి అంటే అలా గిన్నెలోంచి తీసి అలా ఉండడం కాదు అలా పోసేటండి స్వాహా అన్నప్పుడు చేయండి సరే స్వాహ తర్వాత ఈయన రెండు స్వాహాలన్నప్పుడు ఆయన వేయలేదు స్వాహా అన్నప్పుడు వేయబోయంటే అదేంటండి వేస్తుంటే వద్దంటావు వేయకపోతే మళ్ళీ వేయమంటావు వీళ్ళు కర్మకి యోగ్యులు కాదు కర్మకి విధి ప్రధానంగా ఉంటుంది తెలిసి చేయాలి ప్రేమతో చేయాలి ఇల్లిటరేట్ పీపుల్ కర్మ చేస్తే ఏముంటుంది ఇల్లిటరేట్ ఇప్పుడు మందు ఇస్తున్నాడు కొడుకు ఏమీ తెలియదు మందు ఇస్తున్నాడు ఆ కడుపుల బోట్లు వస్తున్నాయండి కడుపుల బోట్లు వస్తున్నాయా ఆయిగా వస్తున్నాయా వరుసగా వచ్చేస్తున్నాయా ఏమోనండి అప్పుడు కూడా వరుసగా అలాగా మజ్జిలి అదేదో కఫమో వాతమో అయ్యుంటలే పట్టుకెళ్ళు ఇది పట్టుకెళ్ళి మింగు దీన్ని మజ్జిగితో పట్టుకొని వేసుకోవాలి మజ్జిగితో ఎందుకు వేసుకోవాలి తుని తేనెతో వేస్తాం తునే ఇది మజ్జిగితో వేసుకోవాలి అని ఆ విధంగా గాలివాటంగా ఏదో మంది ఇచ్చేస్తే అది తగ్గిపోతుంది అలాగే వైద్యం అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఉండద్దు అలాగే కర్మ చేసేటువంటి నెయ్యి ఇతర వస్తువుల్ని నిప్పుల్లో వేసేయటమా అదే కర్మ చేయడం అంటే ఆయనకు ఒక అవసరం ఉండదా దానికి ప్రేమ అక్కర్లేదా కాబట్టి అస్థిరధయాహుతం అలా పోషిస్తూ ఉండడం ఇలా కూర్చోటం కొంచెం నువ్వు మంత్రం చదువు ఆయన మంత్రం చదువుకుంటూ ఉంటాడు కృష్ణవర్ణుకలు ఇరియా నెక్మోచం ఉంటే ఏదో ఆయన చదువుకుంటూ ఉంటాడు ఈయన ఆయన ఎంతసేపు చదువుతాడో ఈయన తెలుసు అలవాటు రోజు అదే పనిగా కాబట్టి ఆయన పది పది నిమిషాలు చదువుతా కొంచెం జాగ్రత్త మనిషి కూడా ఇంకో రెండు నిమిషాలు ఎక్కువైతే చదువుతాడు ఆ గిన్నె పెట్టుకునే ఈయన పోస్తూ ఉంటాడు కూడా వాళ్ళు చూసుకోవడం పోస్తూ ఉంటాం వాడు మంత్రవర్త మంత్రవద్ధి కావాల గిన్నెలో అది కూడా దాంట్లో బెమ్మరించి లేచాం చేయగలి చేసుకోవడం అదే హోమం అంటే అలాగే హోమం చేయటం మందుకి ముండకోపనక్షత్రంలో హోమం ఎలా చేయాలో చెప్పారు ఆ వాక్యాలు చూసుకుని హోమం ఎలా చేయాలో అలా చేయాలి అశ్రద్ధయాహుతం ఒక్క మాటలో చెప్పాలంటే టీవీ ఛానల్స్లో ఈ భక్తి రిలేటెడ్ ఛానల్స్ ఐదో ఆరో ఉన్నాయి ఒకప్పుడో ఒకటి ఉండి దిగు ఏడో వీటిల్లో ఎప్పుడూ హోమాలు పూజలు విస్తూ ఉంటారు ఆ చేసే హోమాల్లో చాలా భాగం అశ్రద్ధయాహుతం అనే కేటగిరీలో పడతాయి చాలా భాగం ఈ వేద అర్థం ఇంగ్ ఇట్ కమ్స్ అండ్ అఫ్ దట్ కేటగిరీ తెలియకపోవడం అన్నది అక్కడ చాలా విస్తారంగా ఉంటుంది ఏమీ తెలియకపోవడం అంటే మంబ్లింగ్ సంప్రేయ కొ లోపటి చెప్పేవాడికి తెలియదు వినేవాడికి తెలియదు చేసేవాడికి తెలియదు చప్పట్లు కొట్టేవాడికి తెలియదు ఎవరికి ఏమీ తెలియదు మంబ్లింగ్ అన్నోన్ ప్రేయర్స్ నేను అన్నోన్ లాంగ్వేజ్ అది వాడు కరెక్ట్గా చెప్తున్నాడు తెలీదు తప్పుగా చెప్తున్నాడు ఇప్పుడు నేను లాటిన్లో ఏదైనా మాట్లాడలేను అనుకోండి నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానా తెలిసి తప్పుగా మాట్లాడుతున్నానా మీరు పసి కట్టగలుగుతారా పసి కట్టర్లేదు మీరు అలా కూర్చొని బాగుంటే సేపు దన్ను పెట్టలే మీరు మాత్రమే తక్కువ వాళ్ళ మీరేగా దీన్ని అంతనే ఇలా తయారు చేసి మీకే ఎన్నులకి తగ్గవాళ్లే నా యకులు వస్తూ ఇంతకాలానికి ఒక మంచి నాయకుడు వచ్చాడు ఆయన్ని రక్షించుకోవడం వీళ్ళకి జాతం అవుతుందో చేతగలదు అది కూడా డౌటే అవునండి ఇవన్నీ డైగ్రెషన్స్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ దత్తం శ్రద్ధ లేకుండా ఇవ్వడం తపస్సు శ్రద్ధ లేకుండా చేయటం ఇలా చేస్తున్నట్లయితే దానికి అసత్తుని పేరు శ్రీ ఈ విధంగా చేసే కర్మలు హోమాలు దానాలు పూజలు ఇవన్నీ కూడా గృహలోకంలోనూ నిన్ను ఉద్ధరించం పరలోకంలోనూ నిన్ను ఉద్ధరించవు అని ఆయన ఎలా చెప్తున్నాడో చూడండి ఎంత పరుషంగా చెప్పాడో గమనించారా సో మేము ఇన్ని యజ్ఞాలు చేసినాం అంతంత పెద్ద యజ్ఞాలు చేసినాం వెయ్యి ఒకటి చేస్తే పదివేలు మేం చేసినాం పదివేలు ఇంకొకటి చేస్తే లక్షలు ఏం చేసినాం పది లక్షలు మేం చేసినాం అంటూ ఈ విధంగా పెద్ద యజ్ఞాలు చేస్తే అది గొప్ప కాదు తర్వాత మొత్తం మేము ఇంత దానం చేసినాం లక్షల దానం చేసాం పది లక్షలు దానం చేసినాం పెద్ద పెద్ద దానాలు చేస్తే అది గొప్ప అయిపోదు తర్వాత మేమేమో ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేసినాం నాకు కంఠంలో లింగం పెట్టుకుని కంఠంలో లింగం పెట్టుకుని ఎవరు చేయమన్నాడు అలాగ అలాగే ఎక్కడా చెప్పలేదు తర్వాత నాలుకల్లా మడత పెట్టి మధ్యలో పెట్టి చేసినాం అలా చేయక్కర్లేదు ఇదంతా కూడా ఒక అజ్ఞానం యొక్క విలాస ఏమీ ఏవో పిచ్చి పిచ్చి తపస్సులు ఏవో చేస్తూ ఉండగా నిప్పులు తొక్కడము నిపుల్ తొక్కడం తప్పది అలాంటి తపస్సులు చేయకూడదు చూదులు గుచ్చుకోవడము ఇలాంటివి పిచ్చి పిచ్చి తపస్సులు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అసత్ అనే కేటగిరీలోకి వస్తాయి శంకర్లు అశ్రద్ధయాహుతం హవనం కృతం శ్రద్ధ ఏమీ లేకుండగా హోమము చేయబడినది బ్రాహ్మణేభ్య అశ్రద్ధయా వీళ్ళు వేద విద్వాంసుల్ని పిలిచాడు వేద విద్వాంసులు అయితే వచ్చారు వాళ్ళు తన పండితులు వాళ్ళకి ఇవ్వదగ్గ మాట కానీ శ్రద్ధగా ఇవ్వడం అశ్రద్ధగా ఇస్తారు శ్రద్ధగా ఇవ్వడం ఏమన్నా అలా తోచేస్తారో కూర్చోండి మీరు ఆయన మీరు కదిలేదంటే మీకు కవర్ ఇవ్వడం ఏమిటనుకుంటున్నారు కూర్చోండి సరే ఆయన కూర్చుంటాడు ఆయన మీరు రండి ఏమిటండి మీ పేరు ఏమిటండి సరే మీ పేరు మరి ఇక్కడ నాకేం కనపట్టలేదే ఉందిలేండి ఆ తీసుకోండి వెళ్ళండి వెళ్ళి అక్కడ కూర్చోండి కానీ ఈ విధంగా జబర్దస్తి వ్యవహారం చేస్తున్నట్టుగా అలాగా చేస్తున్నట్లయితే అది ఆ దానము దాంట్లో శ్రద్ధ అనేది లేదు తర్వాత ఈ దానం చేసేవాళ్ళు కూడా ఏం దానం చేస్తాడు ఆ రండి అని వాడికి కేజీ ఉన్నర మినువులు దానం ఏం నిన్న ఎవరికేమన్నాడు మినుములు దానం చేయడం ఏంటి మినివల్ మేము కొనుక్కుంటాం ఏదైనా వెయ్యి రూపాయలో ఐదు వేలు దానం చేస్తే మినుములు మేము కొనుక్కుంటాం నువ్వు దానం చేయక్కర్లేదు మిను కాదు పెసలు దానం పెసలు నువ్వు ఆ పక్కన హెరిటేజ్ షాపుకి వెళ్ళి మాకు కావాల్సిన పెసలు మేము తెచ్చుకొస్తాం ఈ రకమైన అంతా సూపర్ సిద్ధ పెసలు దానం చేస్తే వీడికి బిజినెస్ బాగా పెరుగుతుందని ఎవడో చెప్తాను వాడు రిజల్ట్ ఓరియెంటెడ్ రిజల్ట్ రిజల్ట్ ఓరియెంటెడ్ వాడు ఫిలాసఫర్ ఫిలాసఫర్ కాదు వాడు పండితుడు రిజల్ట్ పండితుడు మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ ఇంటర్ డిసిప్లినరీ డిఫరెంట్ బ్రాంచెస్ ఇల్లిటరేట్ పీపుల్ అయితే అది సూపర్ సక్సిస్ వస్తాం ఇల్లిటరేట్ దానికి ఓన్లీ వ్యాక్ అనిస్తారు దర్ ఇస్ నో అదర్ డిస్క్రిప్షన్ సో ఆ రకంగా ఏవేవో పిచ్చి పిచ్చి దానాలు చేస్తూ ఉన్నాడు అది చేసి ఒకవేళ దానం మంచిదైనా శ్రద్ధ లేకుండా నేను ఒకసారి గోదానం అంటే కొన్ని గోదానం ఏదో చేస్తున్నారు కదా అది వేలమొం వేసుకుని ఇలాగ నిలబడి ఉన్న తెల్లవారు సమయం ఆరు గంట గోదానం సరే చీకటిగా ఉంది ఇంకా అంటే ఎక్కడో ఉల్లుతుంది ఏ చీకటిలో ఉల్లుతుంది గోవు తీరా చూస్తే ఎవరు గోవెక్కడ అడిగాడు నేను పొరపాట్లే గోవేమీ లేదక్కడ బడు వెండి గోవు పట్టుకొచ్చాడు వెండి గోవు వెండి గోవేదే వెండి అది వెండి నాకు చెప్పాడు వెండిదని చెప్పాడు గోవు వెండి కొలు బంగారం పట్టుకొచ్చేవనుకో అది గోవవుతుందా వజ్రాన్ని గోవు రూపంగా చెక్తి పట్టుకొచ్చేవనుకో అది గోవు గోవు దాదా బ అదే గోదానం వెండి ఆ ఇది గోవు అది గోవా అది గో అని దానం గో చల్లవారుజాము ఏం చెప్పంటా మళ్ళీ ఆ దానం ఏమంటే నాది మళ్ళీ జేబులో కొట్టడం కంటే మళ్ళీ ఇంకో వెండి ఇంకో గోదానం మళ్ళీ ఇదే వెండి బొమ్మ అవు బొమ్మ సో ఇలాంటి దానాలు ఏమో చేస్తూ ఉన్నాయి తప్తం అనుష్ఠితం అశ్రద్ధయా శ్రద్ధ శ్రద్ధ అంటే చేసి తపస్సు మీద తెలివి తెలుసు ఉండదు ఎందుకు చేస్తున్నామో తెలియదు ఆ చేసి దాని మీద ప్రేమ ఉండదు అలాగా ఏదో మొక్కుబడి అంటారు చూడండి మొక్కుబడికి చేయటం అలాగంటే తపస్సు చేయటం జ్ఞానం ఏమిటి ఉపయోగం అలాగా తశ్రద్ధయా ఏమృత స్కృతి నమస్కారాది తత్సం శ్రద్ధ ఏమీ లేకుండగా అసోత్రం చేసేయటం స్తు శ్రద్ధ అంటే తెలియ తెలియాలి ప్రేమ ఉండాలి తెలిసి ప్రేమతో చేయాలి ప్రేయర్ ఇప్పుడు జరుగుతున్న ప్రేయర్స్ విషయంలో సమాజంలో ప్రేయర్స్ చేస్తూ ఉంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా వాటి విషయంలో నాకు చాలా పూర్ ఒపీనియన్ ఉన్నది లేదా నిర్థా చాలా పూర్ ఒపీనియన్ నాకు ఎందుకంటే నేను తీసుకున్న వాటిల్లో ఆ ప్రార్థనలు ఇవన్నీ కూడా బనావటీ బనావటీ అంటే ఇక్కడాకడా పోగేసి కూర్చిపెట్టుకున్న ప్రార్థనలు తప్ప అవి శాస్త్రీయమైన ప్రార్థనలు కావు వాటిల్లో మీరు దాని లోతులోకి వెళితే లోతులోకి అక్కర్లా దాని అర్థం తెలుస్తూనే ఉంటుంది కొంచెం సంస్కృతం తెలుస్తుంది మాకు సంస్కృతానికి గ్రంథం కూడా లేదంటే తెలియదు నడిచిపోతుంది కానీ ఒక్కపిసర సంస్కృతం వస్తే తెలుస్తుంది తెలిసిన వెంటనే పేలవంగా పేలవము అంతే తెలిసిన ఏదైనా శ్లోకం చదివారు అనుకోండి ఆ సంస్కృత భాష వచ్చిన వాడికి ఆ శ్లోకం హృదయం ఆనందంతో ఉప్పు కూతుంది లేదా ఆ శ్లోకం ఏదో ఇలా శ్లోకం ఉందా లే అన్నట్టుగా ఉంటుంది దాంట్లో ఏమి సారము ఈ ప్రేయర్స్లో ఏమీ సారముండదు నిస్సారంగా ఉంటుంది పేలవంగా పిప్పీనవుతున్నట్టుగా ఉంటుంది ఏ ఇంతట్లోకి ఫోన్లో ఏదో ప్రేమ చేస్తున్నాడు కాని అని అనుకుంటే ఈ లోపల వాడు ఏదో శ్లోకం అంటాడు ఆ శ్లోకం అర్థం చూస్తే యు బికమ్ రెడ్ ఇన్ దిఫ్ ఎక్ లైక్ ఇట్ అదేం బాగుండదు అర్థం అప్పుడు అనిపిస్తుంది ఫోన్లో వీళ్ళందరూ సంస్కృతం చదువుకోకపోవడమే మంచిది అని అనిపిస్తుంది ఎందుకంటే ఆ శ్లోకానికి అర్థం కనుక తెలిస్తే ముఖముఖాలు చూసుకోవడానికి కొన్ని తల్ల ఉంచుకుని శ్లోకాలు చదువుకోవాల్సి ఉంటుంది దాంట్లో అర్థం ఏం మీరేమనుకుంటున్నారు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది అన్నట్టుగా ఉంటాయి శ్లోకాలు ఏం బాగుండవు ఆ సాహిత్యం అలా తయారైంది ఏమీ శోభగా మర్యాదగా ఉండదు కూడా నిసోజనిస్టిక్ గా ఉంటుంది ఏం చెప్పమంటారు యు డోంట్ వాంటే దోస్ప్రే jata all of them jump all of them i don't deserve to be called prayers i have a very poor opinion about the prayers that people do anjetha na nakanta modada pustakam padinye mucha entaku mundu kuda meku recommend chesa prayers meda bulli pustakam arajay anta pustakam rama pustakam publication atmashradhanandana aina practice cheyadi agade chinna prayer book lu pettukunnaru చాలా మధురంగా ఉంటుంది ఇది యూనివర్సల్ ప్రేయర్స్ అన్నవి ప్రేర్తోటి చాలా ఆ ప్రేయర్స్ ఎలా ఉంటాయంటే చాలా హృదయానికి ఆనందాన్ని కలిగించేట్టుగా ఉంటాయి అండ్ నేనో సు కథ రాయే అని ప్రేయర్ దాంట్లో ఇచ్చారు కిరణ్మయేన పాత్రేన అనే ప్రేయర్ మమేమ మాతా చితాత్మేమ సరళమైన ప్రేయర్ అది ఇది గాయత్రీ మంత్రం అది ప్రేయర్ కాబట్టి ప్రేరనేది మనకి ఉత్సాహాన్ని కలిగించేది విజ్ఞానాన్ని ఇచ్చేది అప్లిఫ్ట్ చేసేదిగా మనం ఒక మురికి కోపంలో జీవిస్తూ ఉంటాం నేను నాది అనే మురికి కోపంలో జీవిస్తూ ఉంటాం దాని నుండి మనల్ని అప్లిఫ్ట్ చేసే విధంగా ఆ పరమసత్యం వైపు అడుగు వేయించేదిగా పరమసత్యంతో ఒక అనుసంధానము కలిపేదిగా ఉండాలి అగర్బట్టి కాదు అనుసంధానం ఉంటుంది అగరబత్తి అనుసంధానం చేస్తుందా వాళ్ళు ఎవరో ఏదో కమర్షియల్ కోసం పెట్టుకుంటారు తప్ప ఒకసారి పూజ చేసుకున్నాడు ఒక ఆయన అగరబత్తి పెట్టి మొత్తం అట్ట పెట్టి ఉంటుందే చింపేశాడు అది ఒకటి అలా చూపేస్తున్నారంటే మొత్తం అన్ని వెలిగించేశాడు ఆయన అందుకోసం చూపించాడు మొత్తం దాంట్లో ఒక తీశాడు మొత్తం అన్ని వెలిగించాడు పొగ అక్కడ అధికారం ఏమిటయా అన్నీ వెలిగించేటయా అంటే దేవుడికి కొంచెం గ్రంథం ఎక్కువ ఉండాలి దేవుడికి గ్రంథం ఎక్కువ ఉండదు గంధంగా దాని పెరిగే దేవుడికి ధూపం ఎక్కువ ఉండాలి అది ధూపం దేవుడికి ధూపం ఎక్కువ ఉండాలి వీళ్ళంత వీళ్ళందరినీ గోడపుచ్చి వేయించితే కానీ బాగుపడ్డ అనుసంధానం అది ఆయన అన్న వాడాలి దేవుడికి అనుసంధానం ధూపమేనండి అనుసంధానం ధూపం కాబట్టి శ్రద్ధ లేకుండా స్థుతి నమస్కారం నమస్కారము గురించి మనిషి నడిచి వెళ్తూ ఉంటే వాళ్ళకి దక్క వచ్చిన ఋషికేష్లో గట్టిగా ఆచరణ ఎవడైనా నడుస్తూ వెళ్తూ దండం పెడితే మర్యాద దక్కదు కాదా నాకు కొంచెం వేగంగా లేడవడం అలవాటు ఎందుకంటే కథ కదలాలే కలగమా నువ్వు కదులుతూ భగవంతుడు తీరు ఎందుకు పెట్టాడు కీరు కల కోసం పెట్టాడు నీరు ఎమ్మ అలాగే బుట్ట బొమ్మలా ఎంతో అంటే ఆ రొమ్మంత దండం పెట్టేస్తాడు అది సమస్యే బుట్ట బొమ్మలా వెళ్తున్నాను అనుకోండి ఎంత అంటే ఇట్లుంచో నలుగురు అట్నుంచో నలుగురు అలా పెడుతుంటే పర్వాలేదు కానీ వేగంలో ఉత్సాహంగా వెళ్తుంటే పడిపోతాడు కొంచెం అలా దండాలు పెట్టేయకూడదు అది సదాచారం కాదు ఆచార సంహిత ఒకటి కలదు మనిషి కూర్చుని ఉన్నప్పుడు దండం పెట్టచ్చు అంతే గడికి వెళ్తుండే దండం పెట్ట చాలా కాబట్టి నమస్కారం కూడా ఒక పద్ధతిగా రోజుకు ఒకసారి నమస్కారం తెలియదు నేను చాలా మందిని డిస్సిప్లిన్లో పెట్టాను రెండోసారి పొద్దున పెట్టేవా మళ్ళీ ఎందుకు పెడుతున్నారు నేనే విగ్రహం అనుకున్నావా ఓ మంచిగా రెండు తాళ్ళు కూడా పట్టుకున్నా ఓ తాడు పెట్టి ఇక్కడ కట్టేసి ఇంకో తాడు పెట్టి కాళ్ళు కూడా కట్టేసి చేతులు ఇలా కట్టేసి కాళ్ళు కూడా కట్టేస్తే ఇంకా మీరు అందరూ తీసుకొచ్చి నమస్కారాలు పెట్టి నేను ఇలా కూర్చుని ఉంటాను అలాగే వెళ్ళిపోలే డూ దాట్ ఈ డూ దాట్ దీ చూసుకోవాలి డివో టైప్ చేస్తాను ఇది ఒక వ్యాధి ఆ వ్యాధి పేరు ఏమిటంటే డివో టైటిస్ట్ టైటిస్ట్ అంటే వ్యాధులకి పేర్లు అలా ఉంటాయి అనమాట ఇష్ట అలాగే ఎవరో పేర్లు ఉంటాయి దీనికి డివోటైటిస్ట్ అని పేరు అలా ఉండకూడదు నమస్కారం అన్నది సందర్భానుసారంగా ప్రేమగా చేయాల్సి ఉంటుంది ఎవరికి నమస్కారం చేస్తున్నామో వారి సౌకర్యానికి బలం కలగకుండా వినయాన్ని శ్రద్ధ లేకుండా యాంత్రికంగా చేస్తే అదంతా వేస్ట్ అసదీప్యతే వీటన్నిటికీ అసత్వని పేరు పెట్టుకుందాము ఎందుకని అసత్వని పేరు ఎందుకు పెట్టుకున్నారు మత్ ప్రాప్తి సాధన మార్గ బాహ్య పాదత్ హే పార్థ దీనికి అసత్వం పేరు పెట్టారంటే ఇంతకు ముందు చెప్పిన యజ్ఞదాన తపస్కర్మ అది ప్రతి అడుగు ప్రతిసారి నా వైపుకి తీసుకువచ్చే అడుగు మీరు యజ్ఞాన్ని ప్రేమతో చేస్తే ఒక మొక్క ప్రేమతో పాతారనుకోండి ఈశ్వరుని వైపు వెళ్లే ఒక అడుగు మీరు వేస్తారు ఆ విధంగా దానం ఆ ఈశ్వరుణ్ణి చేరుకునే ఇంకొక అడుగు మీరు ముందుకు వేశారు తపస్సు కూడా స్థితి విధంగా ఈశ్వరుని వైపు అడుగులు వేస్తే దానికి సత్తు అని పేరు సత్తువైపు అడుగులు వేసుకున్నారు ఈ విధంగా చేసినటువంటి యజ్ఞ దానాలు ఇక్కడ చెప్పిన విధంగా చేసినవి నన్ను పొందించే సాధనములు కావు ఏ దారిలో నడిస్తే నన్ను చేరుకుంటారో ఆ దారి ఇది కాదు ఇది వేరే దారిది సంసారంలోకి పోయే దారిది ఇది అయోగ్యమైన దారి కనుక ఈ కర్మలకి మనం ఏమని పేరు పెట్టాలి ఈశ్వరుని వైపు వెళ్లే కర్మకి సత్తని పేరు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్లే కర్మకి అసత్యం వెళ్తాను చెతతే బక్పాయాసమతి ఎవరో ఈ అసత్కర్మలు మనకి సమాజంలో కనపడే కర్మలుంటాయే వాటిల్లో ఆయాసం చాలా ఎక్కువ ఆయాసం చాలా ఎక్కువ ఆయాసడిపోతూ ఉంటారు ఒక ఆయన ఊరికే ఆయాస పడిపోతున్నారు నేను కూర్చున్నాను ఆయన కూర్చున్నారు ఎవరో ఉపన్యాసం చెప్తున్నారు వింటున్నాం ఆయన చెప్పి ఉపన్యాసాన్ని నేను శ్రద్ధగా వింటున్నాను మంచి విషయాలు చెప్తాను మనం వినో తెలుసుకోవచ్చు ఈయన ఆయాసారిపోతున్నాను ఏమిటి ఆయాసారిపోతున్నారు ఏమిటని చూస్తే ఆ దా ఒకటి మాల దాచిపెట్టడం దాచిపెట్టడం ఎందుకు కొని తెలిస్తే ఇప్పుడు ఎదరు వాళ్ళకి తెలియాలి అని తెలియ చెప్పడం కోసం మీరు ఏ పని చేయకూడదు దాచిపెట్టడం కోసం మాత్రమే చేయాలి మీరు దాచిపెట్టారనుకోండి అదిగో వీడు ఏదో చేస్తున్నాడో దాచిపెట్టేయడం తెలుసుకుంటుంది దాచి సిద్ధంగా ఉండటానికి అని దాచిపెట్టకూడదు కదా నేను ఒక పిక్ పాకెట్ మహాశయని కలుసుకున్నాను తర్వాత పిక్ పాకెట్ కు మానేశాడు ఏదో భగవద్గీత ఇవేమి చదువుకునే నేను అతను అడిగాను ఏమో పిక్ పాకెట్ ఎంతకాలం చేశారు అంటే చేశాను అన్నమాట ఇప్పుడు మరి మనిషి మానేశాను సార్ నిజంగా మంచిది నీకు ఎవరి బాగా డబ్బులు లభించే బాగా తెలుసు సార్ అని నీకు ఎలా తెలుస్తుందంటే మాకు తెలిసిపోతుంది సార్ మేము కర్సనల్ ప్రొఫైల్ చేస్తాము వాడి ముఖం చూస్తే వాడి జేబులో డబ్బులు ఉన్నాయని తెలిసిపోతుంది వాడు సంచి పట్టుకున్న విధానము అస్తమానం జేబుతో అడుగుకుంటూ ఉండడము ఇలా అనుకోవడము ఇంటికోవడం అడుగు మాకు తెలిసిపోతుంది వీడి వాళ్ళకి డైట్ అని తెలిసిపోతుంది వాడు మామూలుగా పది లక్షలు జేబులో పెట్టుకుంది మామూలుగా నడిచి వెళ్తే మాకు తెలియదు వీటి వీటి జేబులో కొంత డబ్బు ఉందని మేము పసిగట్ చేస్తాము వాడు దాపరికం కోసం చేసే ప్రయత్నమే వాడి రహస్యం బట్టబయ్యలు ఆ రకంగా దాపరికం ఇలాగా ఇట్లా ఇలా ఉంది చేస్తున్నాడు జా తప్పి కావటం ఏడు ట్రాస్పెట్టుకున్నాడు అంటే జపం చేస్తున్నాడు ఎందుకే ఆయన ట్రాసుకోతున్నావు అంటే సాయంకాలం అయ్యేప్పటికీ పదివేలు చేసేయ్యాలి అని ఆయాసెడ్డిపోతాం బొప్పాయాస్తం తర్వాత లక్ష యజ్ఞం అన్నాం గ్రౌండ్ అంతా బుక్ చేసుకుంటాం పన్నెండు వేసేటప్పుడు ఎక్కడ పెడితే అక్కడ పోస్టర్లు ఎంత చందా వసూలు సరిపడదు పది కోట్లు కూడా సరిపడదు తిండి తిప్పలు లేకుండా ఆయాసెడిపోతూ ఉన్నాం అలాగే కర్మలు చేసేస్తూ ఉంటారు అంత మాత్రానవి గొప్పవైపోతుంది అటువంటి శ్రద్ధలేని కర్మలు ముఖ్యంగా ఆయాసం ఎక్కువ ఎక్కువ అయ్యగలది శ్రద్ద తగ్గిపోతుంది నేను ఒక అతనికి శాస్త్రనామం చేద్దామన్నప్పుడు నువ్వు సహస్రనామం కూర్చుని చేయగలుగుతావా గండ పట్టుకుండి చేయగలవా చూసుకోవాలి అంతసేపు నేను ఓపిక పట్టలేను అదైతే అష్టోత్తరం చేయాలి ఆ చేసేదేదో ప్రేమతో చేయదు నెత్తికి ఎత్తుకుని మొయ్యలేకపోవడం తిట్టుకోవడం విసుకోవడం అలా ఉండదు కాబట్టి బొత్పాయాసం చేసుకో అధికమైన ఆయాసం చేసుకోవడం వెయ్యి వెయ్యందుకుని వందచే వందచే నాకు అది కూడా కేశవనామాలు చేయి కేశవనామాలు ఇరవై నాలుగు కేశవాయనమ నారాయణాయనమ ఎట్సెట్రా ఎట్సెట్రా గోవిందాయ నమ మధుసూదనాయనమ దామోదరాయ నమ అంటూ చాలా మంచి నామాలవి ఆ ఇరవై నాలుగు చేయి కాబట్టి గొప్ప ఆయాసంగా చేయటం శ్రద్ధ లేకపోవటం అలా చేసినట్లయితే ఆయాసం ఎక్కువైతే ఫలం ఎక్కువని అనుకోద్దు ప్రేత్యా ఫలామో మరణించిన తర్వాత మన కోసం స్వర్గజ్వరాలు తెరుచుకుంటాయని మీరేమీ అనుకోద్దు అలా అవ్వదు అతి ఇహ అర్థం కొన్ని ఈ కర్మలు ఏమైనా మనల్ని ఉద్ధరిస్తాయా కొన్ని డబ్బు దస్తం ఏమైనా జరుగుతాయా అంటే ఎందువల్ల ఎందుకని అలాగే వాటిని తీసి పారేస్తున్నారు ఎందుకని అంటే సాధుభింది ఇటీ అంటే పూర్తయింది సాధుభి నిందితత్వా సాధు పురుషుడు అంటే విద్వాంసులు తెలుస్తున్నవారు ఇవి యోగ్యమైనవి కావు అని వాళ్ళు కొట్టి పారేశారు పక్కన పెట్టారు కాబట్టి వాటి ఎందుకు విలువలేదు అటువంటి కర్మలో అసత్తలబడతాయి అధ్యాయం చూస్తాయి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సూ బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాత్రయ విభాగయోగో నామశోధ్యాయ అర్జున ఉవాచ సన్యాకృత్య మహాబాహోమిామి వేదితు చృషీకేసే నిషూదన ఓం పూర్ణమదస్ పూర్ణమిదం పూర్ణా పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశ్శాంతి